ఇప్పుడు రూపాయి వచ్చిందండి సరిపెట్టేసాడు సరిపెట్టేస్తాడు ఇప్పుడు రూపాయి వచ్చినప్పుడు ఇంకా కావాలని అనుకోలే కోటి కూడా ఇంకా కావాలని అనుకో సరే సున్నా అది కూడా సరే ఓకే అక్కడికే సరిపెట్టేస్తాడు అంతే తప్ప దేనిని ఇంకా కావాలి అనేటటువంటి అభ్యాసానికి కదలికకి ఒప్పుకోడు చూడండి మానవుడు ఎంత నిష్ట కలిగి ఉండాలో సాధనలో ఇంకా కావాలనుకూడదు ఏది సరే ఏదైనా సరే సరే దీనికి మీకు ఉదాహరణ చెప్తా బ్రహ్మచర్యాశ్రమం బ్రహ్మచర్యాశ్రమం ఎలా ఈ నాలుగు ఆశ్రమాలు మీ దుఃఖాన్ని శోకాన్ని ఎలా పోగొడతాయి అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో చిన్న పిల్లవాడు బాలవటు విద్యాభ్యాసం చేస్తున్నాడు తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురు ఆధారం అతనికి తల్లి గర్భంలో నుంచి దైవం ఆధారం తల్లి తండ్రి ఆధారం గురుకులానికి వెళ్ళిన తర్వాత గురు ఆధారం స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువు ఆధారం సరే తల్లి తండ్రి గురు దైవంతో సరిపెట్టుకుని స్వరూప జ్ఞానాన్ని పొందాడు బ్రహ్మచర్యాశ్రమంలో ఇంకా వాడికి దుఃఖం లేదు శోకం లేదు ప్రాబ్లం సాల్వ్ వాడి జీవిత లక్ష్యాన్ని నెరవేరిపోయింది ఇంకా ఇబ్బంది లేదు కానీ అలా సరిపెట్టుకోలేదండి ఏం చేయాలప్పుడు కొద్దిగా దూరంగా ఉన్నట్టు కనపడింది తల్లి తండ్రి గురువు దైవం ఒక్క అడుగు దూరంగా ఉన్నట్టు కనపడింది ఇంకా దగ్గరగా ఈశ్వరుని చూడాలి ఇంకా దగ్గరగా జ్ఞానాన్ని పొందాలి ఇంకా దగ్గరగా స్వరూప జ్ఞాన నిష్టను అవగతం చేసుకోవాలి అనుకున్నాడు అప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చేసింది ఎంత దగ్గరగా వచ్చేసినట్టే ప్రతి క్షణం ప్రభావితం అయిపోతూ ఉంటుంది నీ సగభాగం ఫిఫ్టీ వన్ ఆవిడ పేరు ఏమిటి బెటర్ హాఫ్ నీకే నలభై ఆవిడకి యాభై ఆవిడ నుంచి ఈయనకు చూసామనుకోండి ఆవిడ నలభై ఈవిడ ఈయన యాభై ఒక్క పేరు బెటర్ హాఫ్ అనే అర్థం అంటే నీకంటే ఓ శాతం దానికి ఎక్కువ నీకు శాతం తక్కువ కాబట్టి బాగా దగ్గరగా వచ్చేసింది అనమాట అప్పుడు ఇక్కడ ఎంతగా అంటే ప్రతిక్షణం ప్రభావితం అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుడు ప్రతి క్షణం ప్రభావితం అయిపోతున్నాడు అత్యంత దగ్గరగా ప్రభావితం అయిపోతున్నాడు నీ మనోబుద్ధుల మీద కూడా ప్రభావితం అయిపోతున్నాడు నీ హృదయం మీద కూడా ప్రభావితం అయిపోతూ ఉంటాడు నీ ఆవేశకావేశాల మీద నీ కర్తవ్యం మీద నీ కర్తృత్వం మీద అన్నిటి మీద ప్రభావితం ఆశ్రమం గృహస్థాశ్రమం ఇంత దగ్గరగా వచ్చేసి ప్రభావితం అయిపోతూ స్వరూప జ్ఞానం కంటే ఒక అడుగు దూరంగానే ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మరి లక్ష్యం నెరవేరలేదు వెంటనే కాలం ఇందులో పరిణమించాడు సంసారం ఏర్పరచుకున్నాడు పిల్లల్ని కన్నాడు పెంచాడు పెద్ద పెళ్లి చేశాడు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే ఏమైనా వైరాగ్యం వచ్చిందా ఏమైనా అభ్యాసం మారిందా కర్త్రత్వ బుద్ధి నుంచి కర్తవ్యతా బుద్ధికి ఏమైనా ఎదిగాడా దుఃఖము శోకము పోయినయ్యా స్వరూపజ్ఞాన నిష్ఠుడయ్యాడా అని చూసుకున్నాడు చూసుకుంటే పరిమితమైన గోడలు పరిమితమైన కప్పు పరిమితమైన కళాకాంతులు నిన్న మాట్లాడే ఆ విషయం గురించి రాగద్వేషాదులనే గోడలు బాంధవ్యాలనే కప్పు సుఖ దుఃఖాలనే కళాకాంతులు వీటి వలన మన జీవితం గడిచిపోయిందిరా బాబు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు గడిచిపోయింది మేలుకొన్నాడు లాభం లేదండి ఇది ఈ పరిమితత్వాన్ని ఎలా విదిలించుకోవాలి అని ప్రకృతి అంతటా ఉన్న విభూతిని చూడడానికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాను వనప్రస్థాశ్రమంలో ఏంటంటే విభూతి యోగ దర్శనం ప్రకృతి అంతా ఈశ్వరుడు ఉన్నాడు ఆ ప్రకృతిని అష్టమూర్తులుగా గమనించి ఈశ్వర సాక్షాత్కారాన్ని ప్రకృతి అంతటా పొందడానికి వాన ప్రసాశం ఇక సరిపల స్థాయి ఏమంటే ఎంతసేపు ప్రకృతి అంటే నా లోపల ప్రకృతి నా బయట ప్రకృతి నా లోపల ప్రకృతి నా బయట ప్రకృతి నీ లోపల ఉన్నది కూడా అదే ప్రకృతే నీ బయట ఉన్నది కూడా అదే ప్రకృతి త్రిగుణాత్మకమైన ప్రకృతి నీ లోపల బయట వ్యాపకమై మరి ఆ త్రిపుర సుందరిని గమనించాలా త్రిపురారిని గమనించాలా ఇక్కడ ఆగిపోయొచ్చి పానప్రస్థాశ్రమంలో త్రిపురసుందరిగా చూడాలా త్రిపురారిగా చూడాలా ఈ త్రిపుర సుందరి మీద ఎంతసేపు చూస్తే మాత్రం ఏం సౌందర్యం కనబడుతుంది ఇంకా కనపడదు ఆహా నా ఇంట్లో పూలు బాగా పూచుని ఆహా నా ఇంట్లో కాయలు బాగా కాచినాయి అనుకున్నప్పుడు గృహస్థాశ్రమంలో ఆహా వనమెల్లా పూలు కాయలే ఉన్నాయి అరణ్యమంతట పూలు కాయలే ఉన్నాయి ఆహా భూమండలం అంతా ఫ్లోరా అండ్ ఫౌనా అంత వ్యాపకమై ఉంది జీవం వ్యాపకమై ఉంది అప్పుడు పూలు కాయలు ఉపయోగాలు కనబడలా జీవం సర్వే సర్వత్రా స్థావర జంగమాత్మకమై వ్యాపకమై ఉన్న జడచేతన విమర్శ అంతా చేశాడు చైతన్య స్పరిశని గుర్తించాడు చాలా సరిపల ఇప్పుడు సన్యాసం స్వీకరించాడు ఈ సమ్యకన్న పదం ఒక సన్యాసానికే ఉంది బ్రహ్మచర్యంలో లేదు గృహస్థంలో లేదు వానప్రస్థంలో లేదు అంటే